దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు జగన్ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమస్సు మాంజలు ఈరోజు చంద్రబాబు గారు ఆత్మగౌరవ యాత్ర పేరుతో సీమాంధ్ర ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారు అతని దురుద్దేశం గురించి చాలా వరకు మీడియాల్లో ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాయి కానీ మీడియాలో రావడం అన్నది ఆ రిపోర్టర్ యొక్క అవగాహనను బట్టి ఉంటుంది ఇప్పుడు గంటలు తరబడి మాట్లాడతారు ప్రస్ఫీటిస్తారు అందులో ఏవో కొన్ని విషయాలను క్రోడీకరించి విలేకరులు రాస్తూ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యంగా చంకలు గుద్దుకొని చెప్పడం ఏమంటే హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అది ఆయన చేసుకున్నటువంటి క్లెయిమ్ ఇక్కడ తమాషా ఏమంటే చంద్రబాబు గారు హైటెక్ సిటీ నిర్మించి ఉండవచ్చు దాకా కానీ అంత పెద్ద హైటెక్ సిటీకి డ్రైనేజీ సిస్టమ్ లేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేసి ఆ హైటెక్ సిటీకి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు అది చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి వేలాది రూపాయలు జీతం తీసుకునేటువంటి కలెక్టర్ల చేత కొరతలు పట్టి ఊర్చమన్న ధనుడు చంద్రబాబు వారికి సున్నం డబ్బాలిచ్చి సున్నం కొట్టించినటువంటి మూర్పుడు చంద్రబాబు చంద్రబాబు గారికి ఏదో జ్ఞానోదయం కలిగి అతను చేపట్టింది కాదు ఆ హైటెక్ సిటీ ఆ ఐటీ అభివృద్ధి అంతా ప్రపంచమే ఆ వైపుకేసి పరుగులు తీస్తుంటే చంద్రబాబు గారు వెంబడించారు అంతే చంద్రబాబు గారు కాక ఇక ఎవరున్నా సరే ఆ అభివృద్ధి అన్నది జరిగి ఉండాల్సిందే అయితే ఇక్కడ మరో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అభివృద్ధి అన్నది రాజధానికి పరిమితం కావటం ఒక మంచి అడ్మినిస్ట్రేటర్కి అది తగదు రాజధానిలో ఉన్నటువంటి పౌరునికి ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయో అవే సదుపాయాలు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యునికి కూడా లభ్యం కావాలి అదే పరిపాలనా దక్షత అంటే చంద్రబాబు గారు పై పై కోసం ఆ హైదరాబాద్ని అభివృద్ధి చేశాను అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టారు రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపడితే అందాక రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు రోడ్లను వెడల్పు చేసే సరికి రోడ్ల మధ్యలోకి వచ్చాయి అందుకుగాను కొన్ని లక్షలాది చెట్లను నరికి జరిగింది దాంతో పచ్చదనం అనే స్లోగన్ పట్టాడు చంద్రబాబు ఎంతటి హిఫాస్రట్ అంటే పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఫైళ్లు పెండింగ్ లో ఉంటాయి అని సగడం పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అంటే ఓ మూడు నెలలతో ఆరు నెలలతో ఆ పెండింగ్ లో ఉన్న ఫైళ్ళన్ని పరిష్కారం అయిపోవాలి ఆ తర్వాత పెండింగ్ ఫైల్ ఎలా వస్తాయి అంటే వీళ్ళు తాజా ఫైళ్లను పక్కన పెట్టి పెండింగ్ ఫైళ్లకు పరిమితం అయ్యిండాలి లేదా ఫైళ్ళు ఎందుకు పెండింగ్ పడతాయో ఆ కారణాలను పసికట్టి వాటిని రూపుమాపకుండా కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ పెండింగ్ ఫైళ్ళ పరిష్కారాన్ని చేపట్టి ఉండాలి ఈ చంద్రబాబు యొక్క పరిపాలనా దక్షత అని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వారి కంటే మూర్పులు మరొకరుండరు ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు విద్యుత్ బిల్లులు ఎన్నిసార్లు పెంచారు అసలు బతుకు భారమై ఈవన్ ఉద్యోగస్తులు సైతం ఎంతగా సతమతమయ్యారో వారిని అడిగితే చెప్తారు చంద్రబాబు గారు సీఎం కావటానికి పూర్వం ఈ విద్యుత్ బిల్లులు సకాలంలో కట్టని వారికి కొంత జరిమానా పడేది అది ఐదోపదో కానీ ఏకంగా యాభై రూపాయలకు పెంచినటువంటి గ్రంత చంద్రబాబు గారు చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవటం నేను నిజాయితీ పొరుగునీ నిజానికి అప్పట్లో జరిగిందేమంటే భూములను కేటాయించడం కంపెనీలకు ఆ కంపెనీలు చంద్రబాబు బినాములకి షేర్లు కేటాయించడం ఇక ఈ షేర్ మార్కెట్లో చోటు చేసుకునేటువంటి ఒడి కొడుకులు ఈ హత్య వంటి చాప్టర్స్ వలన ఆ షేర్ల విలువ శూన్యానికి చేరింది దోచుకున్నది వాస్తవం అవి షేర్ల రూపంలో వచ్చినాయి కానీ ఆ షేర్ల యొక్క విలువ శూన్యానికి పడిపోయింది దోచుకున్నది శూన్యం అయ్యేసరికి చంద్రబాబు గారికి ఎక్కడ లేని మనోధైర్యం కలిగినట్టుంది అందుకే అన్నా హజారేవి పెద్దమ్మ కొడుకుల శంకలు గుద్దుకుంటున్నాడు అసలు చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు దాన్ని చదివి స్విట్జర్లాండ్ మంత్రి ఒక అతను ఏం చెప్పారంటే ఇది కంపెనీ షేర్ హోల్డర్లకు కంపెనీలు ఇచ్చేటువంటి హామీలాగా ఉన్నాయి అన్నాడు అంటే ఆ విజన్ ట్వంటీ ట్వంటీ యొక్క బేసిక్ ఏమంటే ఈ నెల వంద ఆదాయం వచ్చింది నెలకు పది రూపాయలు పెరుగుతూ పోతుంది ఇలాగైతే ఐదేళ్ల తర్వాత ఇంత పెరిగి అంతే ఆ మధ్యలో ఏదైతే దుమ్ము కొట్టుకొని పోతుందో అవే ఉండవు ఇప్పుడు ఒక పిల్లవాడు ఆరేళ్ళ పిల్లవాడు ఉంటాడు అతను ఇరవై ఐదేళ్ళకి ఎలా ఉంటాడు అంటే అన్నీ సవ్యంగా జరిగితే అది ఆ విజయం ట్వంటీ ట్వంటీ చంద్రబాబు యొక్క క్యారెక్టర్ రాజకీయాల్లో రాజకీయ నాయకుల యొక్క జీవితం ఓపెన్ బుక్ అయి ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు జీవితాన్ని చూసుకుంటే అసలు అతను రామారావు గారి కుమార్తెను వివాహమాటానికి పూర్వం సైతం అతని జీవితంలో ఎన్నో చీకటి పేజీలు ఉన్నాయి ప్రముఖుల కుమార్తెలను అది ప్రేమలో పడేశాడు లేదు ఆ మహిళల తండ్రులే ఏదో కొంత చురుగ్గా ఉన్నాడు ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇతనికి మన కుమార్తెను పెళ్లి చేసి పెడతాం అనుకున్నారు తెలియదు కానీ చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఇవి వీటికి ఆధారాలు ఉంటాయి ఎతికి పట్టుకోవచ్చు వారేమి తమ కుమార్తెలను ప్రపోజ్ చేసిన వారు చనిపోయి ఉండవచ్చు కానీ ఆ మహిళలు ఇంకా బట్టి ఉంటారు కనీసం వాళ్ళ పిల్లలు ఉంటారు కనీసం ఆ ఊర్లో వాళ్ళు చెప్తారు చంద్రబాబు ఎప్పుడు కూడా తన అభివృద్ధి కోసం లాబింగ్ తెరచాటు కార్యక్రమాలు వీటినే నమ్ముకున్నాడు చాలా వరకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే చంద్రబాబు నాయుడు నేను మా మామపై పోటీ చేస్తానని ప్రకటించినాడు అసలు అంతగా ఓవరాక్షన్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అతనికే అనుమానం తన పార్టీ వాళ్ళు తనని అనుమానిస్తున్నారో ఏమో నటులు రంగులు వేసుకునే రంగులు వేసుకోవడానికే అర్హులు పరిపాలన వారికి ఏం తెలుసు రాజకీయాల్లో ఏం రాణిస్తారు ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు సరే ఎన్టీ రామారావు ప్రభంజనం వీసింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు అప్పటికైనా చంద్రబాబు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి రాజకీయం నడుపుకుంటే అతనికి వ్యక్తిత్వం ఉంది అతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకోగలం కానీ అతను ఏమాత్రం సిగ్గు శరం మానవ్ ఏమీ లేకుండా మామ పంచన చేరాడు సరే చేరావు అక్కడ ఏం చేశావు ఉదయం తీనాడు ఉదయం పత్రికను మట్టుపెట్టడం కోసం రామోజీరావు ఈ మద్యపాన నిషేధం స్లోగన్ ఎత్తుకున్నాడు అప్పట్లో ఒక ఊపు వచ్చింది మహిళల్లో అందుకు ఈనాడు పత్రిక కూడా ఒక కారణమే అతను దురుద్దేశంతో చేసినప్పటికీ మంచే జరిగింది ఎన్టీ రామారావు నిషేధం హామీ ఇచ్చారు కానీ ఈ లిక్కర్ లాబీ రామోజీరావు గురించి అతి అంచనాతో రామోజీరావు తలుచుకుంటే మద్యపాన నిషేధం తెస్తాడు రామోజీరావు తలుచుకుంటే మద్యపాన నిషేధం పోతుంది అనేటువంటి అతి అంచనాతో రామోజీరావుని కలవడం మద్యపాన నిషేధ సడలింపుకు ప్రతిపాదన పెట్టడం జరిగింది రామోజీరావు ఎన్టీ రామారావు చేత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయించాలని ప్రయత్నించారు అయితే ఎంటి రామారావు మొండితనం వలన అది అసాధ్యమైంది వెంటనే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమని చూశారు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు అసలు ఎన్టీ రామారావు అతనికి ఒక విధమైనటువంటి అతి విశ్వాసం తనతో ఉన్నవారంతా తన భక్తులు తన మాట జవదాటరు అనేటువంటి ఒక అతి విశ్వాసం తను తన అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే ఇంకేది అవసరం లేదు తన పేరు చెప్పుకుంటే చాలు సైకిల్ గుర్తు చెప్పుకుంటే చాలు గెలిచిపోతాననేటువంటి భ్రమల్లో ఎన్టీ రామారావు ఆ పరిస్థితుల్లో అనామకులకి ముక్కు ముఖం తెలియని వారికి కూడా ఎన్టీ రామారావు టికెట్లు ఇవ్వడం జరిగింది వారు ఏవి పాలుపోక దిగుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు వారిని దగ్గర తీసుకోవడం వారికి ఫండింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక మీడియా బలం రామోజీరావు ధనబలం లాది ఇవన్నీ చంద్రబాబు చేతికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు విజృంభించాడు ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించినాడు ఎన్టీ రామారావు మీద అయితే ఇప్పటికీ కూడా మేధావులు సైతం చెప్పుకోవడం ఏమంటే ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని చేసుకున్నాడు లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించింది దీంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వచ్చింది ఇదే చాలా వరకు చెప్పుకుంటారు కానీ అతని సంగతి ఇది చంద్రబాబు నాయుడు అతనిలో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ నథింగ్ నర్ అధికారం ఎన్టీ ప్రజలు ఓతి ఎన్టీఆర్కి ఎన్టీఆర్ ఇచ్చిన హామీలు రెండే ఆ రెండు రూపాయల కిలో బియ్యం మధ్య పానిసాడు ఎన్టీ రామారావు రెక్కల కష్టంతో ఎన్టీ ఇచ్చినటువంటి ఓట్లతో పోటినటువంటి అధికారం తన చేతికి రాగానే ఆ రెండు బియ్యం పతనానికి చూట్లు కొట్టాడు మద్యపానిషేధానికి గుడ్ బై చెప్పాడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలవడమే బీజేపీతో పొత్తు బీజేపీకి ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రెండు శాతం చంద్రబాబు నాయుడు గెలిచింది ఆ రెండు శాతం ఓట్ల తేడాతోనే కానీ చంద్రబాబు నాయుడు భ్రమంలోకి వెళ్ళిపోయాడు తానేదో గొప్ప ప్రజానాయకుడు అన్నట్టు ప్రజలు తన పరిపాలనా దక్షతకు మైమరిచి ఓట్లు ఇచ్చినట్టు బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు ప్రజల్లో నుంచి దూరంగా దూరంగా వెళ్ళిపోయాడు అసలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి అతని పార్టీ నేతలతోనే సంబంధాలు ఉండేవి కావు అప్పట్లోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ మాటలకు ఏమాత్రం విలువ ఉండేది కాదు అన్ని బ్యూరో నమ్ముకున్నాడు కలెక్టర్ ఎస్పీ ఇక సామాన్యకర్త సామాన్య కార్యకర్తల విషయానికి వస్తే ఇంకా చెప్పుకునేకేముంది చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం నా మీద ఎన్నో ఎంక్వైరీ చేశారు ఏది రుజువు కాలేదు ఏ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చిందా అసలు చంద్రబాబు నాయుడు దర్యాప్తు జరగనిచ్చాడా కేసు నడవనిచ్చాడా ప్రతిదానికి స్టేల్ తీసుకోవటం వరబాటగా ఏదైనా కేసు నడిచేలాగుంటే రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకోవటం ఈ అర్ధరాత్రి మీటింగులు ముసిగి వేసుకుని తొడ్డి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య రాజశేఖర రెడ్డి భోలాశంకరుడు ఇక ఏముంది ప్రజలే తిరస్కరించారు అంతకు మించిన శిక్ష ఏముంది అనేటువంటి భావంతో అతను వదిలేశాడు ఇదే రాజశేఖర రెడ్డి ఉంటే చంద్రబాబు బతుకు చిత్తూరు పాత బస్టాండ్ అయ్యేది ప్రదర్శించాడు ఇక చంద్రబాబు అసలు అతని బాడీ లాంగ్వేజ్ చూడండి అతను కళ్ళు ఆర్పడు ఇదే రాజశేఖర రెడ్డి ప్రసంగించేటప్పుడు చూడండి అప్పుడప్పుడు అతని కళ్ళు మూసుకుపోతాయి చంద్రబాబుకు తనవారిపైన కానీ ప్రజల పైన కానీ ఏమాత్రము విశ్వాసం లేదు అతను నిత్యం అభద్రతలో ఉండేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అటంచల